జ్యేష్టరాబ్రమస్పద శృణ్వ్వోతు సాదన శ్రీమహాగాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురు పరంపరా మనసా సన్యస్ వశీ నవద్వారే పురే దేహే నైవ కున్నయన్ ఆ శ్లోకమే కదా చెప్పాల్సింది భాష్యం అయిపోయింది అంతకు ముందు శ్లోకం ఓకే దీనికి అవతారిక ఎస్టు పరమార్థదర్శీ సహ సవేతి అంతకు ముందు అజ్ఞాని ఎలా ఉంటాడో చెప్పారు అయుక్త కామకారేణ ఫలేసక్తో నిబద్ధ్యతేమో కోరికలు అజ్ఞానికి ఆ మనస్ సమాధానము లేని దానికి మనస్సు స్థిరత్వం ఉండదు మనస్సు స్థిరం ఉండదు ఓసారి ఇటు ఓసారి ఇంకోసారి అటు అలా చేస్తూ ఉంటుంది అలా ఎక్కడెక్కడికి మనస్సు జంప చేస్తే అక్కడ ఓ కామన ఓ భయము వస్తూ ఉంటుంది చాలా చిత్రంగా ఉంటుంది మానవుని మస్తిష్కం కాబట్టి ఆ విధంగా అనేక రకములైన కామనలతోటి వాటి నుంచి ఉత్పన్నమయ్యే భయాలతోటి మనుషులు సతమతమవుతూ ఉంటాడు దీనికి భిన్నంగా యస్సు పరమార్థది ఆ పరమతత్వాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం అంటే అది అంత మనకి మరీ దూరంగా ఉన్న సమాచారం ఏం కాదు మనస్వరూపమే కదా ఎంతో తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే నేను నేను అనే అనుభవం అందరికీ ఉంది ఈ నేను అనే అనుభవంలో సారమేమి అని తెలుసుకోవాలి ఏమండి ఈ నేను అనే అనుభవం ఉంది ఇది ఎంత సూక్ష్మంగా ఉందో చూడండి నేను అలా నేను మీరు పరిశీలిస్తే ఆ అనుభవం యొక్క స్వరూపం బయటపడుతుంది నేను అనే అనుభవాన్ని మనసులో దాన్ని పరిశీలించి ఈ నేను రక్తంతో తయారైంది మాంసంతో తయారైంది ఎముకలతో తయారైంది అని చెప్పగలుగుతారా మీరు చెప్పలేరు ఆ సూక్ష్మమైన పరిశీలన లేనప్పుడు మాత్రమే అలా చెప్పగలుగుతారు ఇంకేతం నేను ఒక మెడిటేషన్ సజెస్ట్ ఇస్తాను ఏమిటంటే లుక్ అట్ ది బాడీ యాజ్ యాజ్ బోన్స్ కేజ్ ఎఫ్ బోన్స్ అస్థి లాగా దాన్ని భావన చేయటం స్కెలిటన్ ఆ స్కెలిటల్లాగా భావన చేయ చేయాలి అల్టిమేట్గా స్కెలిటన్ సో అలా భావన చేయకుండా తర్వాత ఇంకో మెడిటేషన్ అదేంటంటే ఇప్పుడు మీకు ఎవడో శత్రువు ఒకడు ఉన్నాడనుకోండి జనరల్గా ఈ శత్రుమిత్రుగా నడుస్తూ ఉంటుంది శత్రువు ఉన్నాడు అనుకోండి మనం ఎలా మిడికేట్ చేస్తామంటే ఈ వ్యాలటి నుంచి ముప్పై ఏళ్ళ తర్వాత ముప్పై ఇంకా తేడాగా డౌట్ ఉంటే కొన్ని యాభై వేసుకోండి ఒకసారి మీకు ఉండాలి మళ్ళీ డౌట్ ఉండకూడదు ఈ వ్యాలటి నుంచి ముప్పై ఏళ్ళు లేకపోతే తర్వాత నేనేమిటి నా శత్రువు ఏమిటి ధ్యానం చేయాలి దాన్ని ధ్యానం చేయాలి ఆన్సర్ ఏమొస్తుంది నేను బూడిదైపోతాను నేనంటే దేహరూపంగా బూడిదైపోతుంది శత్రువు కూడా ఎవరు దేహమే లేకపోతే ఇంకా శత్రువు వ్యక్తమేకి వస్తాడు దేహాన్ని బట్టి కదా శత్రువు వచ్చాడు ఆ దేహానికి అపకారం చేశాడు ఉపకారం చేశాడు ఎంతసేపు దేహాత్మ భావాన్ని బట్టే శత్రుమిత్రాలు ఉంటారు కాబట్టి యాభై ఏళ్ళ తర్వాత ఈ దేహమీ బూడిదవుతుంది ఆ శత్రువు దేహం అవి బూడిద అవుతుంది మరి శత్రుత్వం అనవసరం కదా అలాంటి వైరాగ్యం నిర్మాణం అవుతుంది కాబట్టి నేను యొక్క సారమేమి అన్నది పరిశీలించాలి భగవాన్ నమన్మహర్షు గారు నేనంటే ఏదో తెలుసుకోవా అని అంటుంది కాబట్టి నేను యొక్క సారమేమి అనే పరిశీలించి తెలుసుకోవాలి నేను యొక్క సారంలో మధ్యాహ్న మాంసాలను మీరు పెట్టగలుగుతారా పెట్టగలుగుతారు ఎందుకంటే నేను ఇది తెలివి ఆ తెలివి దేని యొక్క తెలివి సత్య యొక్క తెలివి సత్యత అని తెలుసుకుంటాను అది తెలుసుకోవడంలోనే ఇంకొక అడుగు ముందుకేసి ఈ సచిత్తు ఎందు కర్తృత్వము క్రియ ఉన్నదా క్రియ ఎక్కడ ఉన్నది అంటే చలన చలన ఎక్కడ ఉన్నది నేను ఎందున్నదా దేహేంద్రియాదుల ఎందు దేహము ఇంద్రియము మనస్సు వాదెందు మీకు చలనం కనపడుతుంది మీరు ధ్యానాన్ని కూర్చుంటే మీరు ఇటువంటి పరుగులు మీ మనస్సు ఇటు మనస్సీతో పరుగునిపిస్తుంది కాబట్టి క్రియా లేక చలనం ఏది నీఎం ఉందా మనస్సునుందా మీ ఎందు పోగా కామ్ అంతే అదే సత్యం కాబట్టి నేను అనగా బిఎన్ షైనింగ్ ఎస్పీ మోయం సత్ చిత్ ప్రకాశిస్తూ ఉంటుంది సత్ ప్రకాశిస్తే సిత్ అవుతుంది యొక్క సారము సత్ సత్ ప్రకాశిస్తే చిత్ సచ్య ఆ సచిత్లో డూయింగ్ ఏమి ఉండదు సత్లో మోయింగ్ ఉంటుంది తప్పిస్తే సత్ ఈజ్ మోయింగ్ వితౌట్ ఎనీ డూయింగ్ అంతే ఓ అయితే మరి వీడు ఏ పని చేయకుండా నిద్రపోతూ ఉంటాడని మీరు అనుకోవద్దు దేహేంద్రియాలు పనులు చేస్తూ ఉంటాయండి అవి చేస్తూ అవి పనులు చేయడం కోసమే పుట్టేయండి దేహం ఎందుకు పుట్టింది పనులు చేయడం కోసం అంతే కానీ బాగా సిఫిన్ రోజులు పెట్టి మప్పడం కోసం మీరు దేహాన్ని టిఫిన్లో పెట్టి మరీ ఎక్కువ పెట్టేసి మొత్తారనుకోండి హాస్పిటల్కి కొట్టుకుపోవాల్సి ఉంటుంది మెకానిక్ షాపుది కారు కొట్టుకు వెళ్ళింటే హాస్పిటల్ కొట్టుకుపోవాలి హాస్పిటల్స్లో వాళ్ళు తెల్లకోట్లు వేసుకుని మెళ్ళ వెల్లడి తీసుకుని ఎలా ఎదురు చూస్తూ ఉంటారు ఎవరు దొరుకుతారా ఎవరి ఇచ్చేద్దామని పాపం వాళ్ళు చేసేసేవాళ్ళు చేస్తారు ఏమి చేయరని నేను అన్నాను కానీ మనిషిని వాళ్ళు ఎలా చూస్తారంటే మనిషి అంటే మనిషి అనగానేమి అని మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ మధ్యనన్నీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్వం ఫిజిషియన్ ఉంది వాడు ఆయన వెళ్ళి మనిషి అనగానేమి అంటే మనిషి అంటే మీరు నేను మన అందరం ప్రాణం కలిగినటువంటి ఒక జీవుడు అనే చెప్పు ఆయన పాతకాలపు ఫిజీషియన్ ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి మనిషి అనగా నేనే అడిగితే మనిషి అనగా లేబరు కాలేయము స్క్రీన్ మొదలైనవన్నీ వేసి సంచిలో వేసి కుట్టినా ఆ బస్తాకి మనిషి అని పేరు అని చెప్తారు వాడు మనిషిని అలాగే చూస్తారు కదా వాళ్ళు అలాగే చూస్తారు అంతేగానే మనిషి వాడు ఒక మనిషి బతుకున్న మనిషి అనేటువంటి భావన కూడా రాకుండా ఉండడం కోసం వాడికి రావడం వేళకు కూడా రాకూడదు ఒక స్క్రీన్ వేసేసి వాడి పొట్ట పరంపర పరస కలి కోసం కోసేసి బకెట్టును మగ్గు పెట్టుకుంటారు పక్కన నిజంగా అండ్ ఇరిగేషన్ అని పేరు వాళ్ళు ప్రయోగించే భాష నేను చెప్తున్నా బకెట్టు మగ్గు పెట్టుకుంటారు పొర ముందు పొట్ట కోసేస్తారు కోసే క్లీన్ ల్యాండ్ క్లీన్ క్లూ చూసాను నన్ను తీసుకెళ్ళి చూపించారు మీకు ఎలా ఉంటుందో ఒక హాస్ప జనరల్ సర్జరీ బకెట్టు మగ్గు నీళ్లు పెట్టుకున్నాడు ఆ నీటిలో కొంచెం డేటాలు వేస్తాడు చేసి వీడు జనరల్ అయిన స్సియాలకపోయాడు జనరల్ ఎనస్ట్రీకిస్ ఏం చేస్తున్నాడో తెలిసినా తల దగ్గర కూర్చున్నాడు అరవదైన ఇన్స్ట్రుమెంట్లు పెట్టుకున్నా ఆ ట్యూబ్లోనే పెట్టాడు ఆ తలకి ఒక స్క్రీన్ వేసేసాడు ఆ తల దగ్గర కూర్చుని నవలు అప్పుడు ఆ స్క్రీన్ చేసి చూస్తాడు వీడికి వేసుకుంటాం ఆ స్క్రీన్ చేసి చూస్తే అది చెప్తున్నా వీడి ఇంకా ఎనస్టిషియాలో ఉన్నాడు అది ఆ మెషీన్ ఏదో చెప్తుంది ఆయన అలాగే కూర్చుని ఉంటాడు ఆయనసేపు కూర్చుంటాడు ఐదు గంటల సైపు ఇలాగే కూర్చుంటారని చెప్పాడు అప్పుడు కాదు స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు అప్పుడప్పుడు వెళ్ళో ఒకప్పుడు కాఫీ కనిపిస్తూ ఉంటాడు అక్కడే అదే రూమ్లో ఇక ఈ సర్జన్ ఉన్నాడు పరపర పోసేసాడు పక్కన పోసేసి పెద్ద పెద్ద పెట్టి ఇకొకటి అటు ఒకటి ఇలాగే పెట్టాడు నేను అడిగాను ఏమిటండి అంత చిక్కుగా ఉంది ఏమిటండి అని అడిగాను అంతే ఫ్యాక్ట్ అండి అని చెప్పాడు అంత ఫ్యాక్ట్ ఉంటుందా అడిగాను అంత ఫ్యాక్ మీకు నాకు ఉండదన్న ఆయనకుంది అని చెప్పాడు గట్టింగ్గా ఉన్నాడు ఆయన ఫ్యాట్ ఇంత థిక్గా ఉంది ఈ ఫ్యాట్ అలా పడిపోతూ ఉంటుంది అది కోస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అంచేత నేనేం చేసేదంటే పెద్ద పెద్ద క్లిప్పులు ఉంటే సిద్ధ క్లియర్లు క్లిప్ పెట్టి అటో క్లిప్పు పెట్టి పెట్టి ఫిక్స్ చేశాడు చేసేసి నర్స కప్పగడు ఇరిగేట్ ఇట్ ఇరిగేట్ చేయమంటే ఇరిగేట్ చేయమంటే నర్సనాన్ని బకెట్టు నీళ్ళు తెచ్చుకు వచ్చింది కదా ఓ చేతితో వ్యాక్యూమ్ ట్యూబ్ ఒకటి మన పెద్ద పెద్ద వ్యాక్యూమ్ ట్యూబ్లు ఉంటాయి ఈ వాషింగ్ మెషిన్కు ఉంటుండే అలాంటి ట్యూబ్ ఒకటి చేతితో పట్టుకుంటే ఈ బతట్ తోటి నీళ్లు పోయడం ఆ ట్యూబ్ పెట్టి ఇలా ఇలాగా దాన్ని శుభ్రంగా ఇరిగేట్ చేయడం తక్కువ ఒక్కడం అది అలాగేస్తూ మళ్ళీ ఇంకొకటి ఆయన చూశాడు చూసి ఇరిగేట్ అగెయిన్ అని మళ్ళీ పక్క పెట్టుకున్నాడు ఇవి మళ్ళీ ఇంకోసారి ఇరిగేషన్ చేస్తాడు మీరు ఏం చేస్తున్నారు ఆయనకన్నా ఆపరేషన్ చేస్తున్నారు చేస్తారు అప్పుడు నాకు అర్థం ఏంటి నేను దేహము కాదు బాబోయ్ నేను దేహం ఎన్నడు కాదు అని నాకు స్పష్టంగా తెలుసు కాబట్టి నేను యొక్క సారతత్వము దేహం కాదు తెలివి ఎరుక సచ్చితం చిత్రం ఏంటంటే చలనం ఉంది చలనం ఉంది కదా మన బతుకుల్లో చలనం ఉంది దేహంలో చలనం ఉంది మనస్సులో చలనం ఉంది ఆ చలనం ఎక్కడున్నో లొకేట్ చేయాలి చలనం ఎక్కడున్నో లొకేట్ చేస్తే అరే ఈ చలనం నాలో లేదప్ప ఈ మనస్సులో ఉంది దేహంలో ఉంది నాలో లేదు నేనులో చలనం లేదు అని తెలిసిపోతుంది కాబట్టి దీంట్లో కష్టమేమి ఉందండి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏం కష్టం ఉంది మీరేం తర్కశశాస్త్రం ద్వారా మీమాంసా ద్వారా ఏం చదవాలి ఇప్పుడు నేను చెప్పింది తెలుసుకోవడానికి ఏం చదవాలి మీరు నేను యొక్క సారాన్ని వెతకలాయ మహానుభావం అంటే అది మానేసి వీడు మొత్తం పురాణాలు శాస్త్రాలు అన్నీ వల్లించి వస్తాడు నేను నేను తెలుసుకోముందు అని భగవాను మహర్షి చెప్పేవాడు ఆ నేను తెలుసుకున్నవాడు ఏం చేస్తాడంటే క్రియలను అన్నిటినీ సన్యాసం చేసేస్తాడు సర్వకర్మాణి సన్యస్య అంటే చేయడం మానేస్తాడని కాదు మనసా సన్యస్య వివేక బుద్ధితో అనే ఈ క్రియలు నేను కాదప్ప ఈ క్రియలు నా ఎందు లేవు నేను కర్తను కాను కర్మఫలాన్ని పొందేవాడికి కాను ఈ క్రియలన్నీ మనస్సులో ఉన్నాయి క్రియంటే చలనం చలనం మనస్సులో ఉంది దేహంలో ఉంది ఇంద్రియంలో ఉంది అంటే కాబట్టి వాటిని సన్యాసం చేసేస్తాడు సన్యాసం చేసేసి దేనేందుకు సన్యాసం చేస్తాడు దేహంలో సన్యాసం చేస్తాడు చేసేసి సుఖంగా ఉంటాడు పోనీ వివేక బుద్ధితో సన్యాసం చేసేసి దేహంలో సుఖంగా ఉంటాడు అదే నేను ఒక ఆయన కారులో వెళ్తున్నాం కారులో విండ్ షీల్డ్ ఉంటుంది కదా గ్లాస్ తో ఉన్న విండ్ షీల్డ్ కారులో వెళుతున్నాం వెళ్తుంటే అక్కడ నల్లకుంట నల్లకుంటే ఆ నల్లకుంటలో ఇలా సందులు సొందులుగా ఓ స్ట్రీట్ ఒకటి శంకరమఠం ఎదుర్కొండగా అండి రోడ్డు అది నల్లకుంటగా అదే మెయిన్ రోడ్డు మరి ఇప్పుడు ఏమైనా పెరిగిందేమో కానీ ఒక కూడా అది చాలా ఇంపార్టెంట్ రోడ్డు అది ఇలా వంకర్ టెంకర్లుగా సన్నగా ఉంటుంది సో ఆ దాంట్లో వెళ్తున్నాం వెళ్తుంటే సడన్గా ఓ రైలు పట్టాలు వస్తాయి దాని అడుగు నా చిన్న చిల్లులా ఉంటుంది దాంట్లోకి పోతుంది కారు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టారో మరి ఎప్పుడు ఎవరు కట్టారో తెలియదు అది దాని పరిస్థితి ఈ కారు వెళ్ళబోతుంటే ఈ డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు ఆయన ముందు కూర్చున్నాడు నేను వెనకాల కూర్చున్నాను కారు వెళ్ళబోతుంటే ఇంత ఆగే ఉంచుకున్నాడు అన్న అది నాకంటుంది నేను వెనకాల కూర్చుని కదా సరే డ్రైవర్ ఏం మాట్లాడ్డు డ్రైవర్కి అర్థం అవుతుంది ఆయన మాట్లాడుతు అతను పాపం ఎంప్లాయీ కదా ఇంటికి వెళ్ళడం దృక్సాదీ చేసిన తర్వాత నేను అడిగాను కాబట్టి అది వచ్చింది ఇప్పుడు తలకే విడిచేది ఎందుకని అది ఏదో చెప్పండి అది తెలుసుకుంటాను నాకు కంట పడింది కదా మరి కంటపడ్డ తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే ఆయన అన్నారు ఆ పైన అది చూసారా అది మరీ కిందకుండా అందుకోసం తల ఉంచుకున్నాను ఓహోలాగా అంటే ఆ పై మీ తలకి తగులుతుందేమో అని తల ఉంచుకున్నారా అన్నాను అవునండి మీ తలకి తగిలేముందు కారుకి తగులుతుంది కదండి మీ తలకి తగదు కదా అదే ఆ సంగతి అంటే నేను అన్నాను అలా కథది ఈ కారు ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్టెండెడ్ బాడీ అనే ఫీలింగ్ ఏమన్నా మీకు ఉండి ఉండాలి అని నేను అన్నాను అంటే దేహం యొక్క ఎక్స్టెన్షన్ అన్నమాట కారు మనిషి ఆ దేహాభిమానాన్ని ఎక్స్టెండ్ చేస్తాడు ఆ సోఫాలో కూర్చుని కూర్చుని కూర్చుని ఆ సోఫాలో ఉన్నటువంటిది ఏదైనా కొంచెం చిరిగిందనుకోండి తన శరీరం చర్మానికి గాయం తగిన బట్టే బలపడతాడు అంటే ఎక్స్టెండెడ్ బాడీ అనమాట ఆ సోఫా అలాగే ఈ ఇట్స్ ఎక్స్టెండెడ్ బాడీ అనే ఫీలింగ్ మీకు ఏమైనా కలిగిందా అని అడిగా అవును అలాగే కలిగి నేను తల ఉంటున్నానని చెప్పాను అని ఈ పైన మానేసండి అలా వద్దు అని అనుకుంటుంది అంటే సత్సంగీరు కనుక చెప్పాల్సి వచ్చింది క్యాపిటల్ని విధిస్తాను ఆ కారు ఎక్స్టెండెడ్ బాడీ అనిపిస్తుంది అంటే దేహానికి సంబద్ధమై దేహాభిమానం బాగా బలమైపోతే అలాగే ఉంటుంది దేహంతో కలిసి ఉన్నవన్నీ కూడా దేహమేలాగా ఆ రకమైన భ్రమలో మనిషి జీవిస్తూ అలా ఉండకూడదు దేహమునందు మమకారము అహంకారము రెండింటినీ కూడా విడిచిపెట్టేసేయాలి విడిచిపెట్టేసి ఆత్మనిష్ఠుడిగా సుఖంగా ఉండాలి మరి దేహము మనస్సు ఏం చేస్తే అది చేసి పనులు ఏదో చేస్తూ ఉంటాయి సన్యాస అంటే పన్ను మానేసి అని కాదు సన్యాసం అంటే పనులు మానేయడం కాదు పనులు మానేయడం నేను ఎన్ని పనులు చేస్తున్నాను మీరు మీతో పాటు పోనీ మీరంత నేను కూడా ఏదో పనులు చేస్తూనే ఉన్నా కదా ఇప్పుడు ఏదో పనులు చేస్తూనే ఉంటాను నేను చేస్తున్నానా దేహేంద్రియాలు చేస్తున్నాయి అలాగే పనులు చేయాలి అంత రోగం శరీరానికి దాన్ని మొప్పకూడదు ఉడితే ఆహారం పెట్టేసి అలా కూర్చోబెట్టేస్తూ ఉంటే అది రోగింది దానికి కావాల్సినటువంటి పుష్టి ఇచ్చేసి చక్కగా తిప్పేస్తూ ఉండాలి అప్పుడు చివకలాగా ఆరోగ్యంగా ఉంటుంది కానీ నేను కర్తను కాదు అలాగే మనస్సు కూడా మనస్సు పెరగలేవ్వండి మనస్సు తిరిగిందనుకోండి మీ సొమ్మెంబే తిరగనివ్వండి మనస్సు తిరుగుతుందని మీరు బెండ పెట్టుకుని దాన్ని ఆపాలని మీరు ప్రయత్నం చేసుకోమంతసేపు అది ఆగదు మీరు బెండ తీయరదు అది దానికి ఉపాయాలు తిరగనివ్వండి తిరిగి కదండి ఇది ఎలాగంటే ఒక కాలేజీ స్టూడెంట్ ఉంటాడు వాళ్ళు మనం చేయదాకి పోయాడు ఊరికే తిరుగుతూ ఉంటాడు అల్లరి చిల్లరగా నేనైతే ఏం చేస్తాను వాడిని పిలిచే రే నువ్వు తిరుగు నీ ఇష్టం తిరుగు పరీక్ష ఫెయిల్ అవ్వు ఆ తర్వాత నీ బతుకు నువ్వు బతుకు నీ ఏడుపు నువ్వు వేడు నా మీద ఆధారపడకు నువ్వు ఇప్పుడు తిరిగి అంతా తిరుగుతావు బయకొస్తావో తిరిగి పాడవుతావో నీ అని చెప్పేసి చేతులు గడిచేసుకుని నీ కుసం చదువుకుంటూ అప్పుడు చక్కగా ముఖ్యమంత్రులగా దారికి వస్తాడు వాడిని బతి జటం బతిపోతున్నట్టు చెప్పిన మాటలు ఉండవు వాడి దాన్ని వాడిని వదిలేసి వాడిని వాడి కేసులు చూడడం మానేసి చదువుకో బాగుపడు లేకపోతే చెడిపోవు నాకేమి నా ఊళ్ళో పడుతుంది అని కనుక మీరు చెప్పేస్తే మీరు అసక్తంగా నిర్లిప్తంగా అయిపోతే వాడు బుద్ధిమంతులు అయిపోతాయి అలాగే మనస్సు కూడా ఈ మనస్సు చలనంగా ఉండే ఆందోళన ఇలా పెట్టుకుంటే అది అలాగే ఉంటుంది లెట్ ఇట్ మూవ్ మూవ్ అని దాన్ని కండెమ్ చేయొద్దు ప్రశంసించవద్దు అలా నిర్లిప్తంగా సాక్షిభావంలో ఉండిపోతే మనస్సు కూడా కామ్ అయిపోతుంది ఎందుకంటే మనస్సుకి చలనం దాని స్వభావం ఏదో కొద్దో గొప్ప చలనం ఉంటుంది లెటెడ్ విదే అహం సుఖం ఆసం అని ఆ సాక్షి భావంలో ఉండటాన్ని చాలా గొప్పగా ఈ శ్లోకంలో చెప్తున్నారు భాష్యం సర్వాణి కర్మాణి సర్వకర్మాణి కర్మధారయ సమాసం అన్ని కర్మలను అని అర్థం మనసా సన్యస్య పరిత్యజ్య మనస్సుతో సన్యాసం చేయాలి ఫిజికల్గా సన్యాసం చేయకూడదు ఫిజికల్గా సన్యాసం చేయకండి మనస్సుతో సన్యాసం చేయాలి చాలా ఇంపార్టెంట్ ఏమిటి సర్వకర్మలు అన్నారు ఏమిటండి సర్వ అంటే అన్నీ సకలము ఏమిటా సకలము నిత్యం నైమిత్తికము కామ్యం ప్రతిశుద్ధంచ సర్వకర్మాణి ఇంతవరకు వచ్చినట్టున్నాను ఈ నాలుగు నిత్య కర్మలు నిత్యం అంటే ప్రతిరోజు అని అర్థం కాదు ప్రతిరోజు చేసే కర్మలు ప్రతిరోజు చేసే కర్మల్ని లెడ్డం వాటిని పరిగత్తుకుని మానే చేయాల్సిన అవసరం ఏముంది లెద్దం గోవాం ఇప్పుడు నా దగ్గరికి వస్తారు స్వామికి మేమేమో ఉద్యోగం చేస్తున్నామండి దానికి సెబాటికల్లో ఏడాది సెలవు పెట్టొచ్చు మీ దగ్గర వేదాంతం చదువుతాం అంటారు లేదంటే మీరు సెలవులుగా ఏంటికి సెలవు ఎన్ని ఎంతసేపు చదువుతావు వేదాంతం శ్రవణం అంటే పొద్దునిమిది సాయంకాలం ఇంకా అదే పని అలాగే ఉండదు ఎంతసేపు శ్రవణం చేస్తావు గంటన్నర చేస్తావు రెండు గంటలు చేస్తావు దానికోసం సెలవుందుకు మీ డ్యూటీ చేసుకుంటారా వచ్చి వీకెండ్ ఫైవ్ డేస్ ఉద్యోగం సిక్స్ డేస్ ఉద్యోగం వాళ్ళకంటే చాలా శుభ్రంగా ఫైవ్ డేసే ఉద్యోగం మిగిలిన రెండు రోజులు శుభ్రంగా కూర్చుని ఇక్కడ ఆశ్రమంలో కూర్చొని చదువుకోసం కానీ ఎంతసేపు చదువుతావు పొద్దున్నో పాఠం సాయంకాలం పాఠం మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి మొత్తం మూడు పాఠాలు చదువు రెండు రోజులు చదువు వారానికి అలాగే పాఠాలు చాలు వేదాంతం అది బుద్ధికి వచ్చినట్లయితే ఎక్కువ అదే సరిపడుతుంది దీనికోసం ఉద్యోగం నేను జోలి పట్లు తయారైతే కూడా జోలి కాబట్టి అలా అక్కర్లేదు స్టే లేదు ఇవ్వ అని నేను చెప్తాను ఎందుకంటే నిత్యకర్మ ఉద్యోగం అన్నది నిత్యకర్మ దాన్ని విదిలిపెట్టుకోవడం ఏదో ఎవళ్ళ ప్రారంభం కుదరగా వీడిపెట్టిన వాళ్ళు ఎవరో వదిలిపెట్టారు లేటి వాళ్ళతో పోల్చుకోకూడదు శిక్షకర్మ సగం చేసుకోవాలి వాడు ఎవడో వదిలిపెట్టాడు కదా అని వీలుపెడితే అది పులిని చూసి ఏదో సామతవుతుంది అలా చేయకూడదు ఒక ఆయన ఆనందంగా ఉన్నాడు చెట్టు ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు ఓ ధనవంతుడు ఉన్నాడు ఆయనకి దుఃఖం ప్యాలెస్లో ఉండేవాడు బోడంతో దుఃఖాలు బోడని బెండలు ఈ ఆనందంగా ఉన్న ఈ చెట్టు కింద ఉన్నవాడిని చూస్తే ఈయనకి అసూయ జరిగింది అయినా అసలు ఈయన ఆనంద రహస్యం ఏమిటో తెలుసుకుందామని వెళ్ళేవో నాలుగు ప్రశ్నలు అడిగాడు ఏమంటే మీరు ఆనందంగా ఉన్నట్టు మీ ముఖాన్ని బట్టి చూస్తామని తెలుస్తుంది నిజమేనా అంటే నిజమే అన్నాడు మీరు ఎక్కడ మొక్క ఉంటారంటే ఈ చెట్టు కింద మొక్క ఉంటాను మీకు ఆహారం మాది ఏంటంటే భిక్షే నాకు ఆహారం మీకు బంధువులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు లేరు నాలుగు ప్రశ్నించి నాలుగు సమాధానం చెప్పాడు చెప్తే ఈయని వెళ్ళి ఆలోచించుకుని ఇల్లు వాయికి వదిలిపెట్టేసి చెట్టు కింద కూర్చుని భిక్ష చేసుకుని భోజనం చేస్తే ఆనందంగా ఉండవచ్చు అని ఓ ఫార్ములా ఒకటి చేశాడు ఈ నాలుగు కావాలి ఆ నుంచి ఆ ఫార్ములా ప్రకారం అన్నీ ఎక్కడో ఇంకో చెట్టు అక్కడ కూర్చున్నాడు కూర్చుని బెంగ పెట్టుకున్నాడు ఆనందంగా ఏమైనా అప్పుడు ఆయనకి డౌట్ ఆయన నాలుగు చెప్పాడు నేను పాటించేనే మరి నాకెందుకు ఇంత బెంగగా ఉంటుంది ఆనందం రావట్లేదు అని ఆయన విషయం అలా అలా కాబట్టి జస్ట్ బికాస్ అన్నీ నిద్రపెట్టి చెట్టు తిన్న కూర్చుంటే ఆయన ఎవడో అనుభవంగా ఉన్నాడు కదా అని మీరు ఉండలేడు అలాగా ఆయన పరిస్థితి లేదు కాబట్టి చక్కగా నిత్యకర్మలు బుద్ధివంతుల్లో చేసుకోవాలి డ్యూటీ ఉంటే చేసుకోవాలి వైదిక దృష్టికోణంలో చూస్తే సూర్యుడు వేయించినప్పుడు అస్తమించినప్పుడు దండం పెట్టడం గాయత్రి మంత్రాన్ని జపం చేయటం గాయత్రి మంత్రం కాబట్టి మీకు గురుమంత్రము అంటారు మీరు ఏదో ఎవరి దగ్గర మహాత్ముల దగ్గర మంత్రాన్ని తీసుకుని ఉంటారు బహుశా తీసుకుని ఉండాలి న్యాయంగా అయితే మరి ధర్మంత్రకాలైతే మంచిది అది చక్కటి డిసిప్లిన్ ఆ మంత్రాన్ని కొంతసేపు జపం చేయటం సూర్యభగవాను ఆరాధించటం ఏదో సమ్ వన్ ఫామ్ అదర్ ఇటు వచ్చి మెకానికల్ కాకుండా చూసుకోవాలి ఆ శ్రద్ధ వహించి ఒక పావుగంట తక్కువ కాకుండా ఆరాధించటం దాన్ని నిత్యకర్మ అంటారు అది చేయటానికి ఏమిటండి కష్టం అది మన చేయాల్సిన అవసరండి మనకున్నది ఇలాంటి గో నిత్యం నైమిత్తికం నైమిత్తికం అంటే జనరల్లీ ప్రధానంగా చెప్పాలంటే గ్రహణం పట్టినప్పుడు స్నానం చేసి జపం చేయడం అదొక స్టాండర్డ్ ఎగ్జాంపుల్ దాంట్లో ఉండే గుణదోషాలు ఏమిటన్నది అనవసరం గ్రహణం పట్టినప్పుడు వెళ్ళి స్నానం చేసి వస్తే మంచిది గ్రహణం పట్టినప్పుడు అట్మాస్ఫియర్ సంథింగ్ డిఫరెంట్ అని సైంటిస్టులు కూడా చెప్తున్నారు అది కూడా టెలిస్కోప్లో అన్ని పెట్టుకు సిద్ధంగా ఉంటారు గ్రహణం పెట్టినప్పుడు సంథింగ్ డిఫరెంట్ కదా కాబట్టి సంథింగ్ డిఫరెంట్ అన్నప్పుడు ఈ గ్రహణం అన్నది ఇట్స్ నాట్ ఏ గుడ్ డెవలప్మెంట్ ఇన్ ది అస్మాస్ ఫియర్ ఆ కాస్మాస్లో గుడ్ డెవలప్మెంట్ అయితే కాదు ఇట్స్ అన్ అన్డిజైనబుల్ డెవలప్మెంట్ అంచేతనే ఆ టైంలో గర్భవతుల వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ శిశువుకి హాని కలగటం ఇలాంటివి ఏవో పాపం ఒక పెద్దల వల్ల భావన చేశారు ఎంతసేపు ఉంటుందో గంట గంటున్నారు ఆ టైంలో బయటకు వెళ్లకుండా చక్కగా స్నానం చేసి శుచిగా స్నానం చేస్తే దేహానికి ఆరోగ్యం కదా ఒక ఎక్స్ట్రా స్నానం చేసి మంత్రం చెప్పడం చేసుకోవాలి ఇది నైమిత్తిక కర్మ అంట ఇది కాకుండా మామూలుగా అనుభవానికి వచ్చే నైమిత్తిక కర్మ పితృషికార్థము ఫాదర్స్ డే మదర్స్ అని ఎలాగో చేస్తున్నారు కదా అంతే వచ్చే దానికే మరో పేరు ఫాదర్స్ చేస్తారు ఫాదర్కి తెలిఫోన్ చేయడం ఏవో చేస్తారు ఏవో చేస్తారు ఫాదర్స్ గరు చాలా చేస్తారు ఫాదర్స్ డే మదర్స్ డే వ్యాలంటైన్ డే అని అదొకటి ఉంది ఇలాంటి ఎవేవో డేస్ ఉన్నాయి హెల్త్ డే ఈ మధ్యన నెబ్రాస్కా అనే రాష్ట్రంలో నెబ్రాస్కా అంటే అమెరికాలో ఉంది రాష్ట్రం నెబ్రాస్కా నెవాడా నెవాడా రాష్ట్రం నెబ్రాస్కో కూడా ఉంది నెవాడా రాష్ట్రం లాస్ట్ వెగాస్ ఇన్స్ ఇంపార్టెంట్ ఆ రాష్ట్రంలో గవర్నరు శాన్స్క్రీట్ డేని డిక్లేర్ చేశారు April 12th is the Sanskrit day, Sanskrit Devasa. First governor of the world to declare Sanskrit today and 12th April in America. India said that, in that the ashram there is a lot of Indian people who don't know. They don't know where they are. They don't know where they are. They don't know where they are. They don't know where they are. అంటే విజిటర్స్గా వెళ్ళేవాళ్ళు ఉండడమే కాదు అక్కడ దాంట్లో ఆ మెషీనరీలో ఉండి ఆడేస్తూ జోదాలు ఆడేస్తూ కూడా ఉంటారు ఒక ఆయన నేను లాస్ ఏంజలస్ వెళ్ళినప్పుడు నన్ను కలవడానికి వచ్చారు ఒక ఆయన స్వామీజీ మిమ్మల్ని కలవడానికి వచ్చారు మంచిది కూర్చొని ఎక్కడిగా లాస్ట్ వేరాస్ నుంచి వచ్చారు ఓకే వండర్ఫుల్ ఏం చేస్తూ ఉంటారు కదంటే నేను జోదం ఆడుతూ ఉంటాన అంటే నేను కొంచెం క్యూరియాసిటీ ఐడిల్ క్యూరియాసిటీ ఏమాత్రం ఉంటాయో ఏంటంటే స్టేక్స్ ఎలా ఉంటాయంటే పదివేల డాలర్లు ఉంటుందా స్టేక్ అంటే ఉంటుందంటే నేనన్నా నేను చూస్తే నాకు ఒక ఒక అంశంలో గర్వంగా ఉంది ఇంకో అంశంలో దుఃఖంగా ఉందంటే గర్వం ఏ అంశంలో అంటే మా భారతదేశంలో పుట్టినవాడు లాస్ట్ వ్యక్స్ వచ్చి వాళ్ళతోటి ఆడేస్తున్నాం అంటే నిజంగా నీకు నేను గర్వడాల్సిన అంటే అది గర్వం దుఃఖం ఏమిటంటే భారతీయుడు ఉండి భగవద్గీత చదువుకోవడం మానేసి ఇలాంటి దాంట్లో పడి మనస్సు బాధ చేస్తున్నాం అందు గురించి మీ దగ్గరకు వచ్చానన్న భగవద్గీత సీడి ఏదో ఇచ్చి ఇంకే పైన గౌరవ ఆండం ఒట్టు పెట్టుకోవా అని ఏదో చెప్పాం సో ఆ విధంగా మన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు సంస్కృతం నేర్చుకుంటారు అని సంస్కృత డివస్ డిక్లేర్ చేశారు ఈ విధంగా డేస్ బోర్డ్ అని డేస్ ఉన్నాయి హెల్త్ డివస్ ఏదో టీకాల దినము ఈ మధ్యన గవర్నమెంట్ వాళ్ళు ఏదో కూడా వచ్చింది సో ఆ ఇన్ని దినములు ఉండగాలిండి పితృదినము మాతృ వాళ్ళు జీవించలేని సందర్భంలోనే ఆ రోజున ఏదో దేవుడి పేరు దేవుడు రూపంలో ఉన్నారు వాళ్ళు దేవుడిలో కలిసిపోయి ఆ దేవుడి రూపంలో దేవుడికి రాముడు కృష్ణుడు నిన్ను పేర్లు పెట్టాను కదా మాతృ దేవ ఓభవ అపితులు దేవోభవటీ ప్రాబ్లం మరణించిన తండ్రి కలిసి ఉన్నాడు తల్లి అంటే వాళ్ళిద్దరి పేరు మీద ఏదైనా దండం పెట్టి ఎవరికైనా అన్నదానం చేశారనుకోండి ఇంకంట కావాల్సిందే అది మహాపుణ్య కార్యం తప్పకుండా చేయాలి దాన్ని నైమిత్తికము ఉంటాం కామ్యం కామనలు కామనల చేత ప్రేరితమైన కర్మలు అట్ని రిజెక్ట్ చేసి పారేయాలి ప్రతిషిద్ధ కర్మలు వీటిలో రెండు విడిచిపెట్టదగ్గవి రెండు చేయదగ్గవి విడిచిపెట్టినప్పుడు కర్తృత్వం ఉంటుంది కర్తే విడిచిపెడతాడు కదా కర్తే చేస్తారు ఇక్కడ ఇక్కడ చేసే త్యాగం ఏమిటంటే విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టేది నేను కాదు చేయాల్సిన వాటిని చేసేది నేను కాదు ఇప్పుడు కారు రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది లేన్లో నడపాలి కారు నడుస్తోంది నడుస్తున్న కారు రైట్ కరెక్ట్గా నడుస్తోంది కారు నడుస్తోంది నేను కాదు కరెక్ట్గా నడుస్తుంది తప్పుగా నడవటం లేదు తప్పుగా నడవంది ఎవరు కారే మళ్ళీ అదాంట్లో మళ్ళీ నేను కాదు మంచిగా నడిచేది కారే తప్పుగా నడవనిది కారే కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలు చేసేది దేహేంద్రియాదు కామ్యప్రతిషిద్ధములను విడిచిపెట్టేది దేహేంద్రియాలు మరి నేనేమిటి నేను సాక్షిని తప్ప నా స్వరూపములో డూయింగ్ ఉండదు స్వరూపంలో ఇప్పుడు మూడు అంశాలు ఉన్నాయండి మనిషి జీవితంలో మీరు బియింగ్ ఉన్నాడా లేడా కదా ఉన్న తర్వాతనే అన్నీ అయింది కదా ముందు అసలే అసలేటంటే ఇంకే ఉంది బియింగ్ నోయింగ్ డూయింగ్ ఇంతే మూడే నాలుగోది లేదు ఈ మూడింట్లో ఈ మూడు నేనే అని వీడు అనుకుంటున్నాడు అలా అనుకోవట్లేదు దూయింగ్ నేను అనుకుని బీయింగు నోయింగు మరిచిపోతున్నాడు పైగా అదొకటి కదా ఎప్పుడైతే అనాత్మని తన స్వరూపంగా భావిస్తాడో ఆత్మ విస్మృతం మర్చిపోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే బియింగ్ నోయింగ్ కూడా నేనే బియింగ్ ఈజ్ నోయింగ్ నోయింగ్ ఈజ్ బీయింగ్ అది నేను దూయింగ్ నేను కాదు అని తెలుసుకోవాలి కష్టం అంటే కష్టమే ఎందుకంటే లోక దృష్టితో చూస్తే దూయింగ్ అంతా నా స్వరూపమనే అనిపిస్తుంది అది జాగ్రత్తగా సాధన చేస్తే మీకు అది నిగ్గు తేలుతుంది ప్రాణవేక్షణమో ఉంది ఆ నిశ్వాసమే అలా పరిశీలిస్తూ ఉంటారు మీకు అనేక అనుభవాలు వస్తాయి ఏ అనుభవాలంటే దీపాలు కనబడతాయి అలాంటి పిచ్చి కాదు అనుభవం అంటే దమ్ముని కదలికొస్తుంది మనస్సు కదలికొస్తుంది కదులుతున్నది మనస్సు అని మీకు నేను కాదు మొదటి మనస్సు అని తెలుస్తుంది అదేం సామాన్యమైన విషయం కాదు నెంబర్ వన్ అక్కడికే మీకు ఆత్మా అనాత్మ లింక్ బ్రేక్ అయింది చూడండి నా స్వరూపము ఉండడమే తప్ప డూయింగ్ కాదు అనే అనుభవం స్పష్టంగా మీకు ఆ ప్రాణవేక్షణల్లో లభిస్తుంది కొంచెం అభ్యాసం చేస్తూ తెలుసు దీన్నే మనసా సర్వకర్మాణి సన్యస్యా అని అంటారు మనసా వివేకబుద్ధ్యా కర్మాద అకర్మదర్శన సజ్యర్థ మనస్సుతో మనస్సుతో సందేశించాలంటే ఇప్పుడు ఇది చూడండి నేను ప్రాణవీక్షణం చేస్తున్నాను ఐఎమ్ ది విట్నెస్ ఆఫ్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ అలా దాన్నే చూస్తున్నా స్పర్శతో చూస్తున్నా చూస్తుంటే లోపల మనస్సు ఎటో పోయే ఎటో ఏదో ఆలోచనలు చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి అప్పుడు నేను మనస్సుని నేను ఐ డిడ్ నాట్ కండెమ్ ఇట్ ఐ డినాట్ జస్టిఫై వచ్చిన ఆలోచన మంచి దేవుడి గురించి ఆలోచన వచ్చింది ఇది మంచి ఆలోచనే అని నేను జస్టిఫై చేయను దెయ్యం ఆలోచన వచ్చింది ఇది చెడ్ ఆలోచన అని ఖండించాను అలా సాక్షిగా ఉండక అంతే అంటే ఇప్పుడు ఏమిటనమాట దానివల్ల ఏం తెలిసింది కర్మ దేనియందు ఉన్నది మనస్సునందు కర్మ ఉండగా కర్మణి మరి నేను నేను సాక్షి దూయింగ్ లేదు నా ఎందు ఐఆమ్ ద బియ్యంగ్ విచ్ ఈస్ షైనింగ్ యా నూయింగ్ విథౌట్ ఎనీ డూయింగ్ ఎనిట్ అది నేను అని తెలుసుకుంటా ఇనే కర్మని అకర్మ దర్శనం తెలుసుకోవడమే మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అది జారిపోతుంది నేను కర్తని అనేది జారిపోతుంది కర్మ ఉంటుంది కానీ కర్తృత్వ భావన జారిపోతుంది దీన్నే వివేక బుద్ధితో వివేకం అంటే తేడా కదిలేది మనస్సు నేను కాదు అది వివేకం ఈ వివేకం లేనప్పుడు కలగవ కలగవైపోయి మనస్సు కదిలితే నేను కదిలినట్టే నుంచేతనే మనస్సు రెస్ట్లెస్గా ఉందనుకోండి అలజడి ఆందోళనగా ఉందనుకోండి వెంటనే అయ్యో నా మనస్సు అలజడిగా ఉంది అలాగా అని నిర్ణబెట్టుకోవడం కాదు అప్పుడు మరింత అలజడి ఆ విషన్ సైకిల్లో పడిపోతారు ట్రాప్ అని అలాంటి ట్రాప్లో పడకూడదు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనస్సు రెస్ట్ లెస్గా ఉంది ఎస్ ట్రూ కానీ అది మనస్సు యొక్క రెస్ట్లెస్నెస్సే కానీ నేను రెస్ట్ కాదు అని మనస్సుని ఆ రెస్ట్లెస్ మనస్సు నుంచి తనను తాను విడదీసేసుకుని సాక్షి రూపంగా వివేకాన్ని డెవలప్ చేసుకుని ఓకే యు ఆర్ ది మైండ్ యు ఆర్ రెస్ట్ లెస్ బీ బీది రెస్ట్ లెస్ నాకేం ప్రాబ్లం లేదు బీది రెస్ట్ లెస్ అని మనస్సును కండెమ్ చేయకుండా మీరు వదిలేస్తే మీకు సమస్య సాల్వ్ అయిపోతుంది మనస్సు కూడా రెస్ట్ అయిపోతుంది రెస్ట్లెస్ అలా పోయి రెస్ట్ వచ్చేస్తుంది మనసు కాబట్టి వివేక బుద్ధి అన్నది అది మంత్రదండం అది రాడ్ ఆఫ్ ది మోసన్స్ అంటారు దాంతో మీరు ఎన్ని మహిమలైనా సాధించారు ఏమిటి మహిమ మనస్సు ఎందు నా ఎందు చలనము లేదు మనస్సు అలజడీ మనస్సులో ఉండి తప్పిస్తే నా స్వరూపంలో లేదు అండి ఆ కర్త కర్మ ఉంటుంది కర్మలు నడుస్తూ ఉంటాయి నేను ఆ కర్మని దీన్ని మనసా సర్వకర్మాణి సన్యస్య అంటే అర్థం ఆస్థే షతి సుఖం ఎప్పుడైతే మనస్సుతోటి వివేక బుద్ధితో మనసా సర్వకర్మాన్ని సన్యా అంటే బుద్ధ ఏ బుద్ధి వివేక బుద్ధి వివేక బుద్ధితో మీరు సకల కర్మ త్యాగం చేసేసారో అప్పుడు మరి మీరేం చేస్తారు బీయింగ్ అంటే బీయింగ్ లేదుగా బీయింగ్ యొక్క కన్ఫ్యూజన్ ఎప్పుడైతే తీసి పారేస్తారో వాటి వాట్ రిమైన్స్ మిగిలిది శేషం ఏమిటి బీయింగ్ అది శేషం శిష్యతే శేష సంజ్ఞ సాధ్య భాగవతంలో వస్తూ ఉంటుంది అన్నిటినీ అనాత్మధర్మాలన్నిటినీ నిరాకరించేసిన తర్వాత మిగిలే తత్వం ఏది కలదో అదే మిగిలింది కనుక దానికే శేష అని పేరు శేష అంటే పాపం పడగా అలా ఆ కథలు అడ్డు పెట్టండి ఇది శేష అంటే ఆ బియింగ్ అది శేష ఎటువంటి బియింగ్ బీయింగ్ విచ్ ఈజ్ మోయింగ్ శేష అయితే ఆనందం కావాలి కదా మనిషికి సుఖం కావాలి సుఖానుభవం కావాలి మరి సుఖం ఎక్కడి నుంచి దీన్ని కూడా తెలుసుకోవాల్సిన రహస్యం సుఖము బీయింగ్లో ఉంటుందా బీయింగ్లో ఉంటుందా ఇది మేము అర్థం చేసుకోవాలన్నా చాలా ఇంపార్టెంట్ మనిషి ఏమనుకుంటాడంటే సుఖము దూయింగ్లో ఉంటుంది అనుకుంటారు బీయింగ్లో సుఖం ఉంటుందా దుఃఖం ఉంటుందా దుఃఖం ఉంటుంది ఇదో కోటీశ్వరుడు ఉన్నాడు ఆ కోట్లను పెట్టుబడి పెట్టి క్రికెట్ క్రికెట్ టీం ఒకటి కొనుక్కున్నాడు ఏమిటో పూర్వం కాయలు పళ్ళు ఇలాంటివి కొనుక్కున్నారనే లేకపోతే కొంచెం ఖరీదైన వస్తువులు కార్లు మోటార్ సైకిళ్ళు కొనుక్కున్నారని విన్నాం అయితే బిల్డింగ్లు కొనుక్కున్నారని విన్నాం కానీ టీవీ కొనుక్కోవడం ఏంటి పిచ్చి పిచ్చిగా అర్థం ఉందా టీము కొనుక్కున్నారా టీము కొనుక్కుని ఆ కొనుక్కున్నది చేసింది పొరపాట తెలివితేటలైన పన అని అర్థం ఏదాక రుచిస్తున్నారు ఇంతట్లోకి ఈ వెళ్ళి ఓడి వచ్చింది దాన్ని చుట్టూ బోల్డ్ అంత హైప్ బిల్డప్ చేస్తారు అది ఓడిపోయింది కాబట్టి రెండు టీములు ఆడితే మరి ఎవరో ఏదో టీం నెగ్గాలి కదా అందులో డ్రా అయ్యి ఛాన్స్ కూడా లేకుండా ఆడిపిరాయే మరి ఏదో టీం నగ్గాలి ఇదైనా నెగ్గాలి అదేనా నగ్గాలి ఈ నెగ్గింది రేపు ఇంకొక కాబట్టి ఈవేళ నేను దుఃఖిస్తాను నువ్వు నవ్వు రేపు నేను నవ్వుతాను నువ్వు దుఃఖించినట్టు నీకు తప్ప అది ఎంతో అనో స్థానం ఉందా దుఃఖము లేదు డూయింగ్లో ఏముంది బంధం ఉన్నది అలాగే ఆందోళన ఉన్నది తర్వాత భయం ఉన్నది దేర్ ఈజ్ నో హ్యాపీనెస్ మరి హ్యాపీనెస్ దేంట్లో ఉంది బీంగ్ లేదు ఇది ఒక గొప్ప జీవిత సత్యం అయితే ఈ జీవిత సత్యం తెలుసుకోవటానికి చాలా పెద్ద పుణ్య విశేషం ఉంటే కానీ తెలుగు ఇప్పుడు సుఖానుభవం లేనివాడు ఎవరూ లేడు ప్రతి వాడికి సుఖానుభవం ఉంది కేవలం ఏదో వేదాంతంలో ఉన్న వాళ్ళకే సుఖం ఉందని మీరు అనుకోండి అందరూ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు కానీ ఎలా భ్రమపడతా మళ్ళీ అక్కడికక్కడ భ్రాంతి ఈ సుఖానుభవానికి భ్రాంతి ఏమిటంటే ఇది డూయింగ్లో ఉందని భ్రమపడతారు అదే డూయింగ్లో సుఖానుభవం ఎక్కడ ఉంటుంది డూయింగ్ పూర్తయ్యి బియ్యంగులో వీరు సెటిల్ అయ్యాక అప్పుడు వస్తుంది సుఖానుభవం కాబట్టి బియ్యంలో ఉంటుందా డూయింగ్లో ఉంటుందా డూయింగ్లో ఉండదు బియ్యంగ్లో ఉంటుంది ఆ సత్యాన్ని వీడు తెలుసుకోవాలి తెలుసుకుంటే వీడి సృష్టిని జయించి పడేసాడు ఇది జయ కాబట్టి ఎప్పుడైతే వివేక బుద్ధితో డూయింగ్ నాలో లేదు కర్మ కర్తృత్వం నాలో లేదు అని త్యాగం చేసేసాడో ఇంకా శిష్యతే శేష సంజ్ఞ ఇంకా మిగిలిందేమిటి బియింగ్ ఎటువంటి బియ్యంగ్ ఆనందస్వరూపం ఆస్తి సుఖం హ్యాపీగా డూన్ దాని దాని మీద నడుస్తూ చెక్తవాంగ్ మనస్కాయ చేష్ట నిరాయాస ప్రసన్న చిక్త వీడు వివేక బుద్ధితో చేసిన త్యాగం ఏమిటంటే వాక్ చేష్ట మాటలాడడం మాటలాడము అనేది ఒక చేష్ట ఈ చేష్ట దేని నేను నేనులో ఉందా లేదు నేను లేదు దీనికి నేను ఒక దృష్టాంతం చెప్తూ ఉంటాను ఇప్పుడు నేనేం చేస్తానంటే పేపర్ కార్డులు పెడతా ఇక్కడ ఇక్కడ పెడతా టేపర్ కార్డు ఆన్ చేస్తా సౌండ్ వస్తూ నేను పెదవులు కలుపుతూ ఉంటాను పెదవులను తద్దుతూ ఉంటాను ఈ సినిమాలో వాళ్ళు అవి చేస్తారా డ్యూట్ పాటలు అవి చేసేప్పుడు పాడివాడు వేరే వీడు పెదవులకి అడుగుతూ ఉంటాయి అవునండి కానీ మనం వాడే పాడేస్తుంది ఎంత అద్భుతమవుతుందండి సో ఇక్కడ టేపరి కార్డర్ పెడతా పెదవులు కదుపుతూ ఉంటాను ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తుంది ఏమిటి మాట్లాడటం అనే చేష్ట కానీ ఆ చేష్టకి కర్త నేను కాదు తెలుస్తూ ఉంటుంది కదా మరి ఆ చేష్టకి కర్త ఎవరు కర్త అని తెలుస్తూ ఉంటుంది కానీ సందేహం ఉండదు ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను ఆ టేప్రికార్డర్కి ఈ టేపరి కార్డర్కి తేడా ఇదో టేప్ రికార్డర్ ఇక్కడ అన్నీ టేప్ అయితే ఉంటాయి అక్కడ కూడా టేపు చెరిగిపోవడం అనేది అదే అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అక్కడ కూడా టేప్ అప్పుడప్పుడు పాడైపోవడం అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఏంటి తేడా ఈ టేపు రికార్డర్కి ఆ టేప్ రికార్డర్కి తేడా అయితే అంటే మైక్ మైక్ దీనికి ఉందిగా ఇదిగో మైక్ ఆ టేప్ రికార్డర్ మైక్ ఉన్నట్టుగా దీనికి మైక్ ఉంది అది రికార్డు చేస్తుంది ఇది రికార్డు చేస్తుంది ఇదిగో ఎక్కడి నుంచి రికార్డు చేస్తుంది మైక్రోఫోన్ ఇరవై రికార్డు చేస్తుంది ఇక్కడి నుంచి రికార్డు కళ ద్వారా రికార్డు చేస్తుంది ఎక్కడి నుంచి రికార్డు చేస్తుంది ముక్కు ద్వారా రికార్డు చేస్తుంది స్పర్శ ద్వారా రికార్డు చేస్తుంది రికార్డ్ చేసి పెడుతుంది ఇక్కడ ఇక్కడి నుంచి వెలువరిస్తూ ఉంటుంది ఇప్పుడు వాక్ చేష్ట చేసేది నేనా కాదు రికార్డులు చేస్తాను అలాగే మనశ్చేష్ట నేను చెప్తాను ప్రాణవేక్షణం చేస్తే మనశ్చేష్ట చేసేది నేను కాదు అని తెలుస్తూ ఉంటుంది అవర్ ఎవరిట్ వాచ్డు లెట్ ఇయచేష్ట నేను ఇది చెప్పాను మీకు ఇంతకు ముందు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇది అనుభవానికి తెచ్చుకోవచ్చు అని చెప్పారు మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు మరోటేదో ఆలోచిస్తూ వాక్ చేశారనుకోండి అలా చేస్తారు సాధారణంగా మరోటేదో ఆలోచిస్తూ వాక్ చేస్తే మనకి ఎటువంటి భ్రమ కలుగుతుందంటే నేను నడిచినాను అనే భ్రమ కలుగుతుంది అలా కాకుండా మరోటి ఆలోచించి సమాధానము అంటే మిగతా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి అబ్జర్వ్ చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమై చేయట కానీ మెడిటేటివ్ యాక్షన్ అని ఏ పని చేస్తున్నారో దానిలో పూర్తిగా నిమగ్నమై చేయాలి ఉదాహరణకి మీరు వంద రూపాయలు కట్ట తీసుకుని లెక్క పెడుతున్నారో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లెక్క పెడుతున్నారనుకోండి ఏకాగ్రంగా లెక్క పెడతారా లెక్క ఇప్పుడు బ్యాంక్ క్లర్క్ ఉంటాడు టేలర్ అంటారు ఆయన టైలింగ్ అంటే కౌంటింగ్ అనకు అర్థం కాబోదు ఆయన అలా లెక్క పెడుతూ ఉంటాడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వెన్న వచ్చేసారని వాడు ఏదో అంటే డిస్టర్బ్ చేసేవా అది మళ్ళీ ఇది పెట్టి మళ్ళీ లెక్క అంటే ఏకాగ్ర చిత్వంతో చేస్తున్నాడు అలా ఏమండి ఏకాగ్ర చిత్తంతో అది లెక్క పెట్టినట్టుగా మీరు చేకొడుక్కున్నారు అనుకోండి ఏకాగ్ర చిత్తంతో కడుక్కో ఏ పని చేసినా ఏకాగ్ర చెప్పుకుంటూ చేస్తే మీకు అనేక అద్భుతములైన సత్యాల అవగాహనకు వస్తాయి ఏమిటంటే అద్వంద్వం డివిజన్ ఉండదు ఇప్పుడు ఎలాగంటే కోకలు కూర్చో ఉంటుంది కోకలు కూర్చున్నప్పుడు అదుగో మామూలుగా తెలుసున్న కోకలే వసంతకాలం వచ్చింది కూసిందని ఒక వద్యం చెప్పారు అనుకోండి దాన్ని వద్యం కూడా చెప్పొచ్చు కలగితే ఒక నేను ఇక్కడ ఉన్నాను కోకిల అక్కడ ఉన్నది అని ద్వైతము ఆ డివిజన్ మీకు అనుభవానికి వస్తుంది అలా కాకుండా కోకిల కూర్చున్నప్పుడు మీరు ఆ సౌండ్నే వినాలి ఇంకా ఏది వినాలి అది కోకిలా అంటే డిస్ట్రాక్షన్ అయిపోయింది అది కూసీది కోకిలా అంటే డిస్ట్రాక్షన్ అయిపోయింది దానికి పేరు పెట్టద్దు జస్ట్ ఆ సౌండ్ డోంట్ నామకరణ మహోత్సవం మొదలు పెట్టద్దు జస్ట్ లిసన్ టు ది సౌండ్ విత్ టోటల్ అటెన్షన్ టోటల్ అటెన్షన్ అంటే టోటల్ అటెన్షన్ ఇప్పుడు ఏమవుతుందో తెలుసు అండి ఆ శబ్దము యొక్క శ్రవణమే ఉంటుంది తప్ప శ్రోత వినివాడు వినబడేది అనే డివిజన్ ఉండదు ఆ డివిజన్ కొలాబ్స్ అయిపోతుంది మీరు అద్వై ఆత్మతత్వంలో విలీనం అయిపోతారు ఇట్ బికమ్స్ ఎ పోర్టల్ ఇంటూ ద బింగ్ డివిజన్లెస్ బియింగ్కి ఒక పోర్టల్ కింద అయిపోతుంది ఏది కోకుల యొక్క ధ్వని రియల్ అటువంటి ఆ అటెన్షన్కి సమాధానం అనేది అంత పవర్ ఉంది మీరు కనుక నడుస్తున్నప్పుడు ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ కట్టి పెట్టి ఆ నడకతోటే ఉండాలి మీరు ఈ ఫుడ్ నాట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్ యాల్స్ కొంచెం అభ్యాసం చేయాల్సి కేవలం నడక మీదే ఫోకస్ చేయాలి ఇంక దేని ఫోకస్ చేయకపోతే బీ వాచ్ఫుల్ ఆ నడకనే బీ వాచ్ఫుల్ అంటే నడిచేది వాచ్ఫుల్గా నడవడమే జస్ట్ వాచ్ దాక్షన్ బీ వాచ్ఫుల్ అండ్ వాక్ ఇప్పుడు ఏమంటుందో తెలిసినా అండి ఏ న్యూ డైమెన్షన్ ఆఫ్ వాచ్ఫుల్నెస్ వస్తుంది పిక్చర్లోకి న్యూ డైమెన్షన్ అంతకుముందు ఆ డైమెన్షన్ లేదు అంతకుముందు దేహము మనస్సే ఉంది తప్పిస్తే అలా భ్రమ అప్పుడు ఆత్మ కానీ మన మన ఫోకస్లో లేదు ఎప్పుడైతే ఇలాగ వాచ్ఫుల్గా నడవడం ప్రారంభించారో ఒక న్యూ డైమెన్షన్ వస్తుంది ఏమిటా న్యూ డైమెన్షను దేహము నడుస్తోంది ప్రాణశక్తి నడిపిస్తోంది మనస్సు సంకల్పం ద్వారా నడిపిస్తోంది దీన్నంతని ఈ ఈ చేష్టలనన్నింటినీ అంటే వాంగ్ మనస్కాయ చేష్టల్ని సాక్షిగా దర్శించేటువంటి ఆ వాచ్ఫుల్నెస్ అవేర్నెస్ అంటారు దట్ ఈస్ ది న్యూ డైమెన్షన్ అది ఫోకస్లోకి వస్తుంది క్రమంగా మీరు అభ్యాసం చేస్తే మీకు సత్యం అవగాహనకు వస్తుంది ఏదో తెలిసిన ఈ నడిచేది నడిపించే మనస్సు అవి కాదు నేను అది నా స్వరూపం అవి కాదు నా స్వరూపము ఆ ఇంటర్సనల్ డైమెన్షన్ అంటే పలానా వ్యక్తి రూపంగా ఉండదు అది కేవలము వాచ్ఫుల్నెస్ ఇంటర్సనల్ గా ఉంటుంది ఆ బౌండరీలెస్ గా ఉంటుంది సెంటర్ లేకుండా ఈగో సెంటర్ లేకుండా ఉంటుంది అటువంటి ఆ వాచ్ఫుల్నెస్ అరే దట్ ఈజ్ మై ట్రూ నేచర్ అనే అనే అనుభవం అంటే దట్ ఈస్ టు బీయింగ్ అదే సత్ అదే చిత్ అదే ఆనందం కాబట్టి వాకింగ్ మానేసి కూర్చుంటే సన్యాసి అవ్వడం వాకింగ్ మానేసి కూర్చుంటే పాక్ బెల్లి వస్తుంది మళ్ళీ డాక్టర్ల దగ్గర పొగెత్తారు సన్యాసం ఏమవుతుంది వాకింగ్ మానేసి కూర్చుంటే సన్యాసం అవ్వడం చక్కగా వాకింగ్ చేస్తుంది ఇట్ ఈస్ నాట్ ది పాయింట్ ఏది గృహస్థ సన్యాస కాదు పాయింట్ రెగ్యులర్గా వాక్ చేస్తున్నావా లేదా గరీజ్ ఇంపార్టెంట్ వాచ్ఫుల్గా ఉన్నావా లేదా గరీజ్ ఇంపార్టెంట్ నేను సన్యాసం కూర్చున్నాను ఇంకా వాకింగ్ మానేసి అది సన్యాసం అవుతుందా అలా కాబట్టి అదే సో చెత్త వాంగ్ మనకాయ చేష్ట తర్వాత నిరాయాస నేను నడిచేసాను అంటే అంత ఆయాసమే అదిగా మీరు కంప్లైంట్ కూడాను మూడు మూడు మైళ్ళు నడిచొచ్చాను పెట్టు వెళ్ళి ఒకప్పుడు కాఫీ పెట్టారు ఇంట్లో వాళ్ళని చూసుకుంటాను ఎందుకంటే కర్తృత్వం అలా మనిషి చేత అలా పనిచేస్తుంది అలా ఉంటుంది కాఫీ లేదంటే కాఫీ లేదంటే కాఫీగా కూడా నేను మూడు మైలు అడిగితేనే నేను కలిగి కూర్చున్నాను ఆయన గో అని గేటే కాపో కాఫీ అని కాగాలి కర్తృత్వం అలాగే ఆయాసాన్ని ఆ వాచ్ఫుల్నెస్లో కర్తృత్వం ఉండదు కర్తృత్వం అంటే ముళ్ళ కిరీటం ఉంటుంది అవి పెట్టుకోకూడదు అంత బరువు బరువైన కిరీటం ఇప్పుడు కూడా కొన్ని చూడడానికే కానీ మన దగ్గర కాకూడదు బెర్థ బరువైన కిరీటాలు ఈ రాజులు వాళ్ళు పెట్టుకుంటారు చూడండి అలాంటి గిరికం హాటు ఇచ్చి దర్శనం పెట్టుకుంటూ ఉన్నాయండి అంత కదిలో ఏంటో అలాంటివి పెట్టుకో అలాంటిది బరువు పెట్టుకోకూడదు అలాగే మానసికమైన బరువు ఏమిటి నేను కర్తాను ఎంత బరువు చాలా బరువు అసలు కర్మ చేయాలంటే అది ప్రేమగా ఆ కర్మ అయిపోవాలి అయిపోయిన తర్వాత మీకు అది మర్చిపోవటానికి ఎంత టైం పట్టింది అనే దాని మీద ఆధారపడి మీ కర్తృత్వం లేవేసి ఉంటాయి The, the, the degree of doership is inversely proportional to the time that you take to forget it. When For the mandi had a quarrel, he said he had a quarrel, he said he had a quarrel, he said he had a quarrel, he said he had a quarrel. When the mandi had a handover, he said he had a quarrel.